ీగురుభ్యో నమ హరి ఓ గణానా గణపతి హవామహే కవి కవీనా ఉపమశ్రవస్తమ జ్యేష్టరాజి బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆను సీదసాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఓం అత్తాచరాచరగ్రహణాత్ ముండకోపనిషత్ ముండకాదు కఠోపనిషత్తులో ఒక మంత్రం ఉన్నది ఆ మంత్రము మొదటి వల్లి వల్లే వల్లే మొదటి అధ్యాయం రెండో వల్లి ఇరవై నాలుగో మంత్రం వన్ టూ ట్వంటీ ఫోర్ మీకు ఆ కఠోపనిషత్తు పుస్తకం తీసి చూడొచ్చు లేకపోతే భాష్యకారులు కూడా మొత్తం మంత్రాన్ని కోట్ చేశారు మీకు అక్కడ కనపడుతూ ఉండేది మీకు భాష్యంలో కూడా ఉంది మంత్రం మీరు భాష్యం చూసినా కూడా సరిపడుతుంది నేను అంటున్న భాష్యం కఠవల్లీషు పఠ్యతే బ్రహ్మచక్షత్ర ఉభే ఓదన మృత్యురియస్ోపసేచనం క ఇవేదయత్ర సహ బ్రహ్మసూత్రాల్లో ఒక పద్ధతిని మనం అవలంబిస్తాం అధికరణ న్యాయము అని అంటారు అధికరణము అనే సంస్కృత పదానికి కోర్ట్ అర్థం కోర్ట్ ఆఫ్ లా కోర్ట్ ఒక జడ్జి ఉంటాడు వాదీ ప్రతివాది ఉంటారు ఒక సబ్జెక్ట్ మ్యాటర్ కూడా ఉంటుంది కోర్ట్ ఆఫ్ లాకి వెళ్ళి ప్రతివాదులు ఏవో వాళ్ళకి తోచిన విషయాలు మాట్లాడడానికి వీల్లేదు ముందే ఫిక్స్ చేసుకోవాలి దిస్ ఈస్ ది సబ్జెక్ట్ మ్యాటర్ అని ఇట్ అ ప్రిన్సిపుల్స్ ఆఫ్ కంటెన్షన్ ఏ పాయింట్ మీద వాది ప్రతివాది మాట్లాడతారో అని ముందు ఫిక్స్ చేసుకుంటారు కేసు వేసేప్పుడు మేము ఈ వన్ టూ త్రీ ఈ పాయింట్స్ మీద మేము కేసు వేస్తున్నామని దాని మీద చర్చ అలా ఉంటుంది దాన్ని సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషన్ అని అంటారు దాన్నే సంస్కృతంలో చెప్పాలంటే విషయ వస్తువు విషయ వస్తువు ఈ పదాలు నేను త్వరగా వాడుతూ ఉంటాను మీరు ఎంతవరకు గుర్తించారు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను విషయ వస్తువు విషయ అంటే మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ వస్తువు అంటే సబ్జెక్ట్ మ్యాటర్ సో ది సబ్జెక్ట్ మ్యాటర్ అబౌట్ విచ్ వీఆర్ గోయింగ్ టు అండర్ టేక్ ఎ డిస్కషన్ దాన్ని విషయ వస్తువు అంటారు బ్రహ్మ అధికరణము ఇక్కడ అధికరణము అంటే ప్రతి సెక్షన్కే అధికరణం పేరు ఆ సెక్షన్లో ఒక విషయ వస్తువుని తీసుకుని దాని మీద వాది వాద ప్రతివాదాలని పరిగణనలోకి తీసుకుని వాదము అంటే పూర్వపక్షం సిద్ధాంతము సో ఆ విధంగా ఫైనల్ కంక్లూషన్ చేసి ఈ వాక్యానికి అర్థం ఇది అని నిరూపణ చేస్తారు దీన్ని అధికరణ న్యాయము బైనరీ మెథడ్ కోర్ట్ ఆఫ్ లాలో ఎలా ఉంటుందంటే ప్రాసిక్యూటర్ అండ్ డిఫెన్స్ లాయర్ వాళ్ళిద్దరూ చర్చ చేస్తూ ఉంటారు బైనరీ ఫైనల్గా ఈ వాదాలన్నీ విన్న తర్వాత జడ్జి ఏమో జడ్జిమెంట్ సో ఆ విధంగా మీకు నడుస్తూ ఇక్కడ కూడా అదే బైనరీ మెథడ్ నడుస్తుంది సో ఇక్కడ పూర్వపక్షము సిద్ధాంతము అనే బైనరీ మెథడ్లో నడుస్తుంది ఇప్పుడు ఒక అధికరణాన్ని ఒక సెక్షన్కి అధికరణం అనే పేరు ఎందుకంటే అధికరణ న్యాయాన్ని న్యాయం అంటే మెథడ్ ది మెథడ్ ఆఫ్ ది కోర్ట్ ఆఫ్ లా ఇస్ అడాప్టర్ హియర్ ఎస్వై ఈ సెక్షన్కి పేరే అధికరణము అని వచ్చింది అదే అయ్యే ఇద్దరు వైఖరి ఇక్కడ ఇదరా ముందుకి కూడా రావచ్చు మీరు సౌకర్యంగా అటు వెనక్టివి ఎక్స్పాండ్ అవ్వచ్చు ముందుకి రావచ్చు చర్చిస్తాను మీరు సో అధికరణ న్యాయాన్ని అనుసరించి ప్రతి సెక్షను నడుస్తుంది ఈ విషయ వస్తువు ఏది అని ముందు డిసైడ్ చేయాలి ఈ బ్రహ్మసూత్రాలు నేను ఈ విషయాన్ని మీకు చతుసూత్రి ఆరంభంలో చెప్పాను ఆయన మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను బ్రహ్మసూత్రాలు ఉపనిషద్వాక్య నిరూపణం కోసం బయలుదేరాయి ఉపనిషద్వాక్యాలలో ఫలానా ఉపనిషద్వాక్యంలో ఏదైనా సందేహం ఉంటే దానికి తాత్పర్యమేమి చూడండి ఏదైనా వాక్యం ఉందనుకోండి ఆ వాక్యంలో పదాల యొక్క అర్థం తెలియనివాడు ఎవడూ ఉండడు పదాలకు అర్థం డిక్షనరీ చూస్తే తెలుస్తుంది ఆ పదం ఎలా వచ్చింది అన్నది వ్యాకరణ శాస్త్రాన్ని చూస్తే తెలుస్తుంది కాబట్టి ఇది పదశాస్త్రం కాదు పదాల యొక్క అర్థాన్ని చెప్పే శాస్త్రం కూడా కాదు ఇది వాక్యశాస్త్రము అంటారు ఆ వాక్యము యొక్క తాత్పర్యమేమి వాక్యం చూడడానికి బాగానే ఉంది కానీ దాని అవగాహన రావాలి కదా ఇప్పుడు తత్వవశి తత్వమసి తత్ అంటే అర్థం తెలియనివాడు ఎవడు ఉంటాడు త్వమ్ అంటే అర్థం తెలియకపోవడం అనే ప్రసక్తి లేదు అసి అంటే తెలుసు అది నీవే అదుదువు అని అర్థం ఆ వాక్యం అర్థం కాని వాడు ఎవడూ లేడు అంటే అర్థం కావడం అంటే పదముల యొక్క అన్వయం తెలియనివాడు ఎవడూ లేడు కానీ ఎలాగా అది నేను ఎలా అవుతాను అది అనుభవానికి రావటానికి చాలా కష్టం ఉంది కాబట్టి అక్కడే మీమాంస అవసరం ఆ మీమాంస అది నేనెలా అవుతాను ఆ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని చేసే మీమాంసకే మీమాంస అంటే విచారము అని అర్థం ఇంక్వైరీ ఆ మీమాంసకే వాక్యశాస్త్రము అని పేరు అంచేతనే మీమాంసా శాస్త్రానికి వాక్యశాస్త్రమని కూడా పేరుంది ఇది మీమాంసా శాస్త్రానికి సంబంధించిన గ్రంథము బ్రహ్మసూత్రాలు సో ఇక్కడ సూత్రాలలో చేసే విచారము ఉపనిషద్వాక్యము యొక్క తాత్పర్యాన్ని నిర్ధారించటం కొరకు ఉద్దేశించబడినది ఉదాహరణకు వెరీ బిగినింగ్లో అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే అధికరణంలో ఆ సూత్రము జిజ్ఞాస అధికరణం అంటారు దాంట్లో విషయవాక్యం ఏమిటి అంటే ది సె ది టాపిక్ ది ది సెంటెన్స్ ఆఫ్ ది ఉపనిషత్ ఏ ఉపనిషద్వాక్యంతో ఏదైతే చర్చ చేస్తారో దానికి విషయవాక్యము అని కదా ఏమిటా విషయవాక్యము అంటే తద్బ్రహ్మేతి తద్విజిజ్ఞాసస్వ అని ఆ బ్రహ్మ ఉన్నది దానిని నీవు తప్పక తెలియబోరవలెము తెలియబోరుము అనే తైత్రీయ వాక్యం ఉంది ఆ తైత్రీయ వాక్యం దీనికి సబ్జెక్ట్ మేడం దీని విషయవాక్యం సో ఈ అధికరణ న్యాయంలో కొన్ని అంశాలున్నాయి ఏమిటి విషయో విషయశ్చైవ పూర్వపక్ష తథోత్తరం నాలుగు అంశాలుంటాయి విషయ అంటే విషయవాక్యము విషయ అంటే సందేహము ఆ విషయ సందేహం ఉండాలి సందేహం లేదనుకోండి వాక్యం స్పష్టంగా తెలుస్తోందనుకోండి దాని మీద ఇక్కడ బ్రహ్మసూత్రాల్లో చర్చ చేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు మంత్రం ఉంది గాయత్రీ మంత్రాన్ని గురించి బ్రహ్మసూత్రాల్లో చర్చ ఉండదు ఎందుకంటే గాయత్రీ మంత్రం యొక్క తాత్పర్యము అర్థము మనకి స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది దాని గురించి చర్చించాల్సింది ఏం లేదు కాబట్టి పని కట్టుకునే సూత్రాలు అధికరణ న్యాయం అలా పెట్టి ఏమీ లేదు కాబట్టి అది కాదు గాయత్రీ అధికరణం అనేది ఏమి ఉండదు బ్రహ్మసూత్రాల్లో కానీ ఎక్కడైతే చర్చ అవసరమో అక్కడ మాత్రం మీకు ఇది ఉంటుంది యూ విల్ హ్యావ్ అ డిస్కషన్ సో అథాతో బ్రహ్మజిజ్ఞాస అక్కడ వా విషయవాక్యం ఏమిటి సో బ్రహ్మ విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేటి తద్విజిజ్ఞాసస్వ అనే తైత్రీయ వాక్యము అది విషయవాక్యము ఆ విషయం మీకు ఎలా తెలిసింది ఆ వాక్యమే ఇక్కడ సబ్జెక్ట్ అని ఎలా తెలిసింది అంటే ఆ సూత్రంలో ఉండే ఒక చిన్న పదము దాన్ని సూచనిస్తుంది మొత్తం వాక్యమంతా పెట్టడం సూత్రం అంటే చాలా అల్పాక్షరం చాలా తక్కువ అక్షరాలు ఉన్న దాని పేరే సూత్రము అసందిగ్ధం చాలా తక్కువ అక్షరాలు ఉండాలి సందేహానికి తావు ఉండకూడదు విశ్వతోముఖం అది బాగా ఎక్స్పాండ్ చేయడానికి అవకాశంగా ఉండాలి సూత్రము కాబట్టి అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని ఎప్పుడైతే అన్నారో దాంట్లో అనే పదం ఉంది అథాతహాలు అట్టి పెట్టండి జిజ్ఞాస అనే పదం ఉంది ఈ రెండు మాటలు వినగానే మీకే ఉపనిషద్వాక్యం గుర్తుకొస్తుంది ఉపనిషత్తులు బాగా అధ్యయనం చేసిన వాడికి ఏ సందేహము లేకుండా వాడికి ఏది గుర్తుకొస్తుందో అది గుర్తుకొస్తుంది ఇప్పుడు రాజకీయ నాయకులు ఏదైనా ఒక స్టేట్మెంట్ చేసేడు అనుకోండి కుంభనంగా చేసినట్టుగా చేస్తాడు ఒక స్టేట్మెంట్ చేసాడనుకోండి ఆ స్టేట్మెంట్ వినగానే వాడు దేనికి రిఫరెన్స్ ఇస్తున్నాడో అందరికీ తెలుస్తుంది పని బొట్టు పెట్టి చెప్పక్కర్లేదు చక్కగా తెలుస్తుంది ఏమిటి రిఫరెన్స్ ఇస్తున్నాడో చక్కగా తెలుస్తుంది ఏం సందేహం లేదు ఇప్పుడు ఒక ఆయన అన్నాడు ఎందుకులేండి పొలిటికల్ ఎగ్జాంపుల్ ఎందుకు గాని సో ఎగ్జాంపుల్ చెప్పొచ్చు కాబట్టి సూచనగా చెప్తారు సూచనా సూత్రం సూత్రానికి డెఫినేషన్ ఏది అలా సూచన చేస్తుందంటే ఆ సూచన ఎవరికి తెలుస్తుందండి పూర్తి వివరణ అంత పూర్తి పరిజ్ఞానం ఉన్నవాడికే సూచన తెలుస్తుంది ఏమీ పరిజ్ఞానం లేనివాడికి ఉపనిషద్వాక్యనులు ఉపనిషద్వాక్యాల యొక్క అవగాహన లేనివాడికి వెళ్ళి బ్రహ్మజిజ్ఞాస అంటే వాడికి ఏమర్థం అవుతుంది అది కాబట్టి సూచన బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస అనే పదాలు వినగానే ఆ వాక్యం ఏదో తెలిసిపోతుంది ఓ తద్ బ్రహ్మేతి తద్విజిజ్ఞాసస్వ అది విషయవాక్యము అని తెలుస్తుంది అలాగే ఇక్కడ కూడా జన్మాద్యస్య అనే రెండో సూత్రం మీరు చూశారు అది వినగానే యతో వా ఇమాని భూతాన్ని జాయంతే జన్మాది యతహాని కూడా ఉందిగా యత అనే పదం కూడా ఉందిగా ఎతో వా ఇమాని భూతా నిజాయంతే ఏ నాత అది విషయ వాక్యము అని తెలిసిపోతూ ఉన్నాం సో ఈ విధంగా ఇక్కడ అత్తాచరాచర గ్రహణాత్ అనే వాక్యాన్ని సూత్రం ఈ అథాతో బ్రహ్మ అనే సూత్రం నుంచి బ్రహ్మ అనే పదము అనువృత్తి వస్తుంది ఆ బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మను అలా అనువృత్తి సో జన్మాద్యశ యత అంటే యత జన్మ అస్య జన్మాది తత్ బ్రహ్మ అని ఆ బ్రహ్మ వస్తుంది బ్రహ్మ అనే పదం పరి తింది సూత్రాలను అనువృత్తి వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా అత్తాచరాచరగ్రహణాత్ అంటే అత్తా అత్త అంటే భుజించువాడు తినువాడు అని అర్థం సంస్కృతంలో అధ భక్షణ అనే వచ్చింది కాబట్టి అత్త అంటే భుజించేవాడు అంటే భుజించువాడు అని అందం ఎందుకంటే శృతి సూత్రం భోక్త అనలేదు అత్తా అన్నది భోక్త అత్తా ఒకటే అయితే భోక్త అనుకున్నది అత్తా అన్నం కాబట్టి దాంట్లో ఏదో ప్రత్యేకత ఉంది కాబట్టి నేను అత్తా అత్తా అంటూ ఉంటాను అత్త అంటే తెలుగు అత్త కాదు కొంచెం మనసులో పెట్టుకుని అత్తా అంటే భుజించి తినేవాడు నేను భుజించేవాడు అన్నంలో కూడా నాకు సందేహమే ఎందుకంటే భోక్త అర్థం వస్తుంది సో తినేవాడు తినేవాడు బ్రహ్మ అత్తా బ్రహ్మ తినేవాడు బ్రహ్మేణుదయుడు చరాచర గ్రహణాత్ అది హేతు పంచమే కాబట్టి హేతు హేతు ఎందువల్ల అంటే కదిలేవి కదలనివి చర అంటే కదిలే ప్రాణులు అచర అంటే కదలనివి అంటే స్థావర జంగమములు ఎప్పుడైనా మీకు స్థావర జంగమములు అనే మాట వచ్చింది అనుకోండి అది ఏమి సూచిస్తుంది జగత్తును సూచిస్తుంది ఎప్పుడు చరాచర అని బ్లాంక్ పెడితే ఏం పెడతారు అక్కడ మీరు చరాచర జగత్ స్థావర జంగమాత్మకం బ్లాంక్ పెడితే ఏం రాస్తారు జగత్ కాబట్టి చరాచర గ్రహణాత్ చరాచర జగత్తునంతని తినివేయుత వలన అత్త కాబట్టి వాక్యార్థం ఏంటంటే చరాచర జగత్తునంతని తినివేయుత వలన అత్త అంటే తినివేయునది పరబ్రహ్మయే అని వాక్యార్థం సూత్రార్థం అయితే ఈ సూత్రానికి విషయవాక్యం ఏమిటి ఉపనిషత్తులు చదివిన వారికి తెలిసిపోతుంది ఉపనిషత్తులు చదివినప్పుడు కఠోపనిషత్తు గుర్తుకొస్తుంది కఠోపనిషత్తులో ఓ వాక్యం ఉంది ఏమని ఈ బ్రాహ్మణ క్షత్రియ ఇత్యాది వర్ణములతోటి సోషల్ స్ట్రక్చర్ తోటి ఉన్నటువంటి జగత్తునంతనీ కూడా తినేస్తాడు ఎస్య బ్రహ్మచ క్షత్రం చ ఉభే భవతి ఓదన ఓదన అంటే భోజనం దధ్యోదనం అని అదే ఆ దాన్ని మామూలుగా తెలుసు దధ్యోదనం అనేది ఏదో అంటారు దధ్యోదనము ది ఓదనము ఇకో ఎనర్చి కాబట్టి ఓదనము అంటే భోజనం పెరుగు అన్నం అత్త తినేది ఏమిటవుతుందండి అన్నం అవుతుందండి అదభక్షణ నుంచే కదా అన్నం వచ్చింది అధ్యతేత్తిచూతాన్ని తస్మాదన్నంత దుక్ష్యత ఇది అని మీరు పైత్రి ఉపనిషత్తులోనే ఉంటారు తినబడేది అన్నము తినేవాడు అత్త తినేవాడు కానీ తినేది కానీ వాటెవర్ అత్త కాబట్టి చరాచర జగత్తునంతని కూడా తినేసేసేటువంటి అత్త బ్రహ్మయే అని సూత్రార్థం ఈ చరాచర జగత్తునంతని తినేయడం అంటే ఈ ప్రసంగం ఎక్కడొచ్చింది అంటే అసలు సందేహానికి తావే లేదు ఇదే ఈ టాపిక్ ఆ టాపిక్ అని డౌటే రాదు ఒక్కటే టాపిక్ అదే కఠోపనిషత్తులో ఉండే మంత్రం ఎస్స బ్రహ్మచ క్షత్రం చ ఉభే భవతి ఓదన ఉభయ భవత ఓదన ఉభయ భవత భవతి భవత భవంతి ఈ రెండు కూడా అంటే మొత్తం మానవ సమాజాన్ని చెప్పటానికి ఒక సోషల్ స్ట్రక్చర్ ఉంది ఒకప్పుడు వైదిక సోషల్ స్ట్రక్చర్ తర్వాత అది బాగా కలుషితమైన మాట వాస్తవమే కానీ వేదకాలంలో ఇంటలెక్చువల్స్ అండ్ రూలింగ్ క్లాస్ తర్వాత మర్చెంట్ మర్చెంట్ క్లాస్ అండ్ వర్కింగ్ క్లాస్ ఇలా నాలుగు క్లాసుల కింద గుట్టుకున్నారు డివిజన్ ఆఫ్ లేబర్ ఇట్ ఈస్ డివిజన్ ఆఫ్ లేబర్ ఇట్ ఈస్ నాట్ డివిజన్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ డివిజన్ ఆఫ్ సొసైటీ మీ ఇంట్లో ఈరోజు చిన్న టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇంట్లో నేను అన్నం వండుతాను నువ్వు గిన్నెలు కడుగు అని పెట్టారనుకోండి గిన్నెలు కడిగేవాడు తక్కువ వాడు అన్నం ఉండేవాడు ఎక్కువ ఏమీ కాదు అలా ఏమి ఉండదు డివిజన్ ఆఫ్ లేబర్ ఈ ఈ నాలుగింట్లో ఇంటలెక్చువల్ క్లాస్కి తర్వాత రూలింగ్ క్లాస్కి కొంత ప్రాధాన్యాన్ని ఇచ్చి కొంత ఇంపార్టెన్స్నిచ్చి ప్లీజ్ కమ్ ఏమని చెప్పారంటే బ్రహ్మచ క్షత్రం చ అని చెప్పారు కాబట్టి బ్రహ్మక్షత్ర ఉపలక్షితమైన దీన్ని ఉపలక్షణము అంట ఉపలక్షణము అంటే ఏదైతే మీరు పాయింట్ అవుట్ చేస్తారో అది ఉంటుంది దానికి దగ్గరగా ఉండి దాంతో సంబంధం ఉన్న కూడా ఇంక్లూడ్ చేసేస్తారు అలాగా చెప్పినానికంటే అధికారిని ఇంక్లూడ్ చేయటం రిలేటెడ్ థింగ్స్ని ఇంక్లూడ్ చేయటం పేరు ఉపలక్షణము అంటారు సో ఇప్పుడు ఆ మామిడి చెట్టు చూడు అన్నారు అనుకోండి ఆ మామిడి చెట్టే కాకుండా చుట్టుపక్కల ఉన్న అతర చెట్టులో మొత్తం దాడినంత చూడని అభిప్రాయం దాన్ని ఉపలక్షణం అంటారు అలా ఉంటుంది వాక్యం కాబట్టి బ్రహ్మక్షత్ర శబ్దము ఉపలక్షణం కనుక మొత్తం మానవ సమాజం మానవ సమాజం అయితే మిగతా పశుపక్ష్యాదుల మాట ఏమిటి మిగతా జగత్తు మాట ఏమిటి అదంతా ఉపలక్షణం కాబట్టి సకల ప్రాణికోటి కదిలే ప్రాణులు కదలని ప్రాణులు మొత్తం చరాచర జగత్తుకి ఈ బ్రహ్మ క్షత్రం అనే మాటలు ఉపలక్షణము అటువంటి ఈ చరాచర జగత్తు అంతా కూడా ఎస్య ఓదన ఏ ఎవరికైతే ఆ ఎవడెవడని ఆ ఎవడు ఆ ఎవడు గురించే ఇక్కడ చర్చ ఎవరికైతే ఈ చరాచర జగత్తు ఆహారము అన్నము యస్య భవతి ఓదన భవత ఓదన మృత్యుర్యస్యోపసేచనం అంతేకాకుండా మృత్యువని మీరు అనుకుంటారేమో ఎందుకంటే సకల ప్రాణులను కబలించి వేసే మృత్యు ఒకటి ఉంది మృత్యువు తినేస్తోంది అని మనకందరికీ తెలుసు ఆ మృత్యువు కూడా ఎవరికైతే ఉపసేచనము ఉపసేచనం అంటే అన్నం తినేప్పుడు దానికి వ్యంజనం ఒకటి ఉంటుంది ఎంజా అంటే కూర కానీ పప్పు కానీ పచ్చడి కానీ ఏదో ఉంటుంది దాన్ని ఉపసేచనము అంటారు దాన్ని జోడించుకుని తింటారు ఉత్తీర్ణం కదా దానికి ఏదో ఏదో యాడ్ చేసి తింటారు అది ఉపసేచనము అంటే మళ్ళీ మీరు మృత్యు అనుక్కుని పోతారేమో ఓహో మృత్యు గురించి చెప్తున్నారు అని అనుకుంటారేమో చెప్పట్లేదు ఎందుకంటే ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నామంటే మృత్యువును కూడా ఏ ఏ తత్వము మింగేస్తుందో పచ్చడి కింద చేస్తూ పచ్చడిలాగా చేసుకుని మృత్యువును కూడా ఏదైతే నోట్లో పారేసుకుంటుందో మింగేసుకుందో అది అది ఏది క ఇత్వేద ఎత్ర సహ అది అంటే సకల చరాచర జగత్తుని మృత్యువుతో సహా మృత్యుసిద్ధానికి కాలము అని అర్థం కాలము అన్నా మృత్యువు ఉన్నా ఒకటే మృత్యువు అంటే కొమ్ములు పెట్టుకునే ఉండదు కాలమే మృత్యువు కాల ఎందుకంటే సకల సర్వము కూడా కాల ప్రవాహంలో నశించిపోతాయి కాబట్టి కాలానికే మృత్యువు అని అర్థం కాబట్టి మృత్యుహూ యస్య ఉపసేచనం ఆ కాలాన్ని కూడా ఏదైతే తినేస్తుందో అంటే కాలానికి కూడా అతీతమైనది అని అర్థం అటువంటిది అది క ఇత్వేద అంటే ఇత్ం అని అర్థం దానిని ఇదిగో ఇది ఇత్ం ఇది ఇలాంటిది అని ఎవరు తెలియగలడు అంటే దాన్ని కంటితో చూడడం కానీ లేకపోతే మనస్సుతో ఊహించటం కానీ సంభవము కాదు అని ఆ మంత్రం ఆ మంత్రంలో చెప్పింది ఏది అసలు డౌటే అక్కర్లేదు అది పరబ్రహ్మ గురించే చెప్పినట్టుగా తెలుస్తూనే ఉంది అయినా ఒక సందర్భంలో ఎవరికో డౌట్ రావచ్చు అది ఇక్కడ విషయవాక్యం తెలిసిందండి సో అందము కథవల్లీషు పక్ష్యతే బ్రహ్మచక్షత్రుభవత ఓదన మృత్యు మృత్యుపేచనం క ఇవేదయత్ర సహ మునకు బ్రహ్మక్షత్రోపలక్షమైన సకలజగత్తు ఓదన అన్నము అగుణో ఎత్వమునకు మృత్యు కాలము ఉపసేచనం కూర వంటిదో అంటే అర్థం సహా ఆ తత్వము ఎత్ర ఎక్కడ ఉన్నదో ఇథ ఈ విధముగా ఉన్నది అని కహావేద ఎవడు తెలియగలడు అంటే ఎవరూ తెలియలేరు అని అర్థం ఇది వాక్యం ఇది పఠ్యకే అని మనకి వాక్యం స్పష్టంగా కనపడుతోంది కఠవల్లీషు అని బహుచనం భగవద్గీతాసు అని బహువచనం వేసినట్టుగా ఎందుకంటే కఠోపనిషత్తులో ఆరు వల్లలు ఉన్నాయి రెండు అధ్యాయాలు రెండు మూడు ఆరు వల్లి అంటే తేగ ఒక ఒక మొక్క అలా ఆరు తేగలు వచ్చినట్టుగా వచ్చింది దాన్ని ఆ రకంగా వ్యాఖ్యానిస్తారు కాబట్టి ఆ కఠవల్లులలో ఈ మంత్రం ఉన్నది ఈ మంత్రానికి అర్థం మనకి స్పష్టంగా తెలుస్తూనే ఉంది కదా దీని మీద విచారం అత్ర కశ్చిత్ ఓదనోపసేచన సూచిత అత్తాప్రతీయతే ఈ భాష్యంలో సంస్కృతం చాలా మధురంగా ఉంటుంది మీరు గుర్తించగలిగితే చాలా అందంగా ఆ వాణి అంటే నడిచే తీరు చాలా మధురంగా విషయాన్ని ప్రతిపాదించే శైలి చాలా అద్వితీయంగా మీకు అసలు మధురంగా ఉంటుంది ఎనివే ఆయన ఏమంటున్నారు చూడండి అత్త అంటే ఈ ఈ వినగానే ఎవడో ఒక కశ్చిత అత్తా ప్రతీయతే ఆ మంత్రాన్ని వినగానే మీకు బుద్ధికి ఏది తోస్తుంది ఒక అత్త మనస్సుకు వస్తుంది ఎందుకంటే సకల జగత్తు ఎవడికి అన్నమో కాలము ఎవడికి కూరయో వాడిని ఎవడు తెలుసుకోగలడు అంటే ఎవడో తెలుసుకోలేడు అని చెప్పగానే ఇక్కడ సర్వాన్ని తినేసి వాడు ఒకడు ఉన్నాడు అని మనకి వెంటనే బుద్ధికి వస్తుంది అత్తా ప్రతీయటే అత్త ఎందుకు బుద్ధికి రావాలి అంటే ఓదన ఉపసేచన సూచిక సూచనా సూత్రం అలా సూచిస్తుంది కాబట్టి సూత్రం అయింది సో ఆ మంత్రం మీరు ఆ మంత్రం గుర్తుకొస్తుంది సూత్రంలో అత్తా అనే ప్రధానమట్టి ఆ మంత్రం గుర్తుకొస్తుంది ఆ మంత్రంలో అన్నము కూర మాటలు రెండు ఉండేప్పటికీ అన్నము కూర అనగానే మీకు ఎవరు గుర్తుకొస్తుందండి అన్నాన్ని కూరని తినేవాడు మనస్సుకి వస్తాడు కాబట్టి అత్త మనస్సుకి వస్తుంది ఈ అత్త ఎవరు ఎవరో ఒక అత్త ఉన్నారు అని మనకి తెలుస్తోంది ఈ అత్త ఎవరు ఈ ప్రశ్న ఎలాంటిదంటే ఇప్పుడు ఒక వ్యక్తి నిద్రపోయాడు నిద్రలోకి జారుకున్నాడు నిద్రలోకి జారుకుంటే ఎక్కడికి వెళ్ళాడు ఇక్కడ ఈ దేహం నుంచి విలీనమయ్యాడు దేంట్లో విలీనమయ్యాడు అని అడిగితే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క స్థాయిని బట్టి సమాధానం వస్తుంది సాధారణ ఇదే ప్రశ్న మనిషి మృత్యువాత పడినప్పుడు మనిషి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అన్న దాంట్లో కూడా మళ్ళీ అదే ప్రశ్న వస్తుంది ఎందుకంటే మరణము అంటే దీర్ఘ నిద్ర వంటిది కనుక మళ్ళీ అదే ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్నకి సమాధానాలు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్తారు ఒక మనిషి మరణించాడు అనుకోండి ఎక్కడికి వెళ్ళాడు అంటే ఏమైనా చెప్తారో స్వర్గానికి వెళ్ళాడనో లేకపోతే బ్రహ్మలోకానికి వెళ్ళడమో సత్యలోకానికి వెళ్ళడమో తపోలోకానికి వెళ్ళడం ఇన్ని రకాలుగా చెప్తారు ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళినట్టుగా చెప్పేవాళ్ళు ఎంత తక్కువ లేదు చాలామంది చెప్తారు తర్వాత గ్రంథాలు కూడా ఉంటాయి అలాగే చెప్పేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు గ్రంథాలను బట్టి వచ్చారు గ్రంథాలు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పేవాళ్ళని బట్టి వచ్చాయి కాబట్టి ఇవన్నీ ఉంటాయి కానీ మీరు ఉపనిషత్తు యొక్క అభిప్రాయం తెలుసుకోవాలంటే మనకు ఉపనిషత్తులో ఏమని చెప్తారంటే మనిషి దేహత్యాగం చేసిన తర్వాత ఈశ్వరుడిలో విలీనమవుతాడు అని చెప్తారు మరి ఇన్ని లెవెల్స్ ఉన్నాయా లేమంటారా అలాగే ఇక్కడ కూడా ఈ సర్వాన్ని మింగేస్తాడు నోట్లో వేసుకుని నవిలు తినేస్తాడు అనగానే ఎవడు వాడు ఆ తినేసి ఎవడు అంటే పౌరాణికుల పౌరాణికులకో ఎవళ్ళకో మీరు పురమాయించారనుకోండి వాళ్ళు ఎవేవో చెప్తారు విష్ణువు తినేస్తాడు లేకపోతే రుద్రుడు తినేస్తాడు విష్ణువును బ్రహ్మాల్లో చూస్తూ ఉంటారు వీళ్ళకి సంబంధం లేదు ఎవరిని చూసింది వాడు చెప్తాడు అదే మీరు జ్యోతిష్య వాళ్ళని అడిగారు అనుకోండి వాళ్ళు ఇంకొకటి చెప్తారు శని తినేస్తాడు లేదా రాహు తినేస్తాడని చెప్తారు ఎవడి తినేసేవాడు అది చర్చ మొత్తానికి తినేసి సర్వాన్ని తినేసేవాడు ఒకడు ఉన్నాడని తెలుస్తోంది తత్రగ్నిరత్ సత్ ఉత జీవ అథవా పరమాత్మా ఇది సంశయ ఇది అధికరణన్యానికి చక్కని దృష్టాంత ప్రాయమైన అధికరణం మీకు అధికరణన్యాయం సూత్రం చెప్పాను కదా ఆ శ్లోకం విషయో విషయశ్చవ పూర్వపక్షస్తథోత్తరం నాలుగుంటాయి విషయ విషయవాక్యం విషయ సందేహం పూర్వపక్ష ఉత్తరం అంటే సిద్ధాంతం నాలుగు ఇక్కడ విషయవాక్యం వచ్చేసింది కథవల్లిలో ఉండే మంత్రం అది విషయవాక్యం ఇప్పుడు రెండోదేమిటి విషయ సందేహం రావాలి సందేహం వస్తుంది ఏమిటి సందేహము ఇప్పుడు సందేహం వేరు సంశయం వేరు శాస్త్రంలో అన్ని చాలా లోతుగా పరిశీలిస్తారు ఇప్పుడు అత్త ఒకడున్నాడు అత్త ఎవరు అంటే సంశయం కావాలండి సందేహం విషయం విషయ సంశయం ఉభయ కోటి గ్రాహి సందేహం ఏమిటో సందేహం ఏమిటి ఆ అత్త ఎవరు అది సందేహం చూడండి ఆ అత్త జీవుడా ఈశ్వరుడా అంటే సందేహం అది సంశయం అవుతుంది సంశయము అంటే రెండు మూడు పక్షాలు ఉండాలి ఇదా అద అద అది మీరు పాయింట్అవుట్ చేసి అడిగితే దాన్ని సంశయము అని అంటారు ఏది పాయింట్అవుట్ అయా అది ఏమిటండి అని అడిగారు అనుకోండి దాన్ని సందేహము ఇక్కడ పూర్వ ఇక్కడ పూర్వపక్ష సిద్ధాంతాల్లో జనరల్ సందేహం కంటే సంశయమే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ విషయం విషయ విషయ అన్నా సంశయ అన్నా ఒకటే వియనే ఉపసర్గ తీసి సమ్మనే ఉపసర్గపెట్టడమే అంటే అర్థం ఒకటే కాబట్టి కాబట్టి సంశయం ఏమిటి ఇక్కడ అంటే ఈ అత్త జీవుడా పరమాత్మ లేక నేను ఇందాక చెప్పాను జ్యోతిషం వాళ్ళని అడిగితే ఈ దేవత ఆ దేవత అంటారు ఎక్కడా ఉన్నాడు ఓ దేవత అగ్ని అనే ఓ దేవత ఉన్నాడు అగ్నియా అని మూడు సందేహాలు మూడు సంశయాలని ఇక్కడ ప్రతిపాదించారు కాబట్టి ఇప్పుడు అత్త ఎవరు ఎందుకంటే జీవుడు ఉన్నాడనుకోండి జీవున్న అత్తని అంటారు అంటే జీవుడు తింటాడనే ఒక ప్రతిపాదన ఉంటుంది ఇప్పుడు మనం అందరం భోజనాలు చేస్తున్నాం కదా కాబట్టి ప్రతివాడు ఓ రకమైన అత్త కాబట్టి ఇక్కడ ఈ మంత్రంలో చెప్పిన అత్త జీవుడు అవ్వచ్చు ఈ మంత్రంలో చెప్పిన అత్త అగ్ని అవ్వచ్చు లేదా ఈ మంత్రంలో చెప్పిన అత్త పరమేశ్వరుడు పరమాత్మ అవ్వచ్చు పరమాత్మ అన్న పరబ్రహ్మ అన్న ఒకటే ఇక్కడ ఎవళ్ళని చెప్పారు అసలు ఇంత సందేహం ఎందుకు వచ్చిందంటే చూడండి ఇక్కడ ఎలా వచ్చిందంటే మీరు ఆ కఠోపనిషత్వంతో చూసినట్లయితే ఆయన నచికేతసుడు అడిగాడు సత్వమగ్నం ప్రబూహి అని అడిగాడు అంతకు ముందు గడిచిన ఘట్టాల్లో యమయ్య నీవు నాకు ఆ అగ్ని గురించి చెప్పుము అని అడిగాడు కాబట్టి అగ్నిని టాపిక్లో ఉన్నాడు అలాగే ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్థిత్యేకే నాయమస్థితి చేయికే అనే ఒక ప్రశ్న అడిగాడు చూడు మనిషి మరణించిన తర్వాత ఈ దేహం నుంచి ఇంకొక లోకానికి వెళ్ళే భోక్త ఇక్కడ పాపపుణ్యాలు సంపాదించి వీటి ఫలాన్ని ఇంకో లోకంలో అనుభవించటం కోసం పరలోకానికి వెళ్ళే భోక్త అంటారు ఆ భోక్త జీవుడు ఉన్నాడు ఆ జీవుడే పరలోకానికి వెళతాడు అని చాలామంది చెప్తున్నారు అలాంటి జీవుడు లేడు ఈ దేహం ఇక్కడ తగలబెట్టేస్తే అక్కడికి ఎవ్రీథింగ్ ఈజ్ కంక్లూడెడ్ హియర్ ఇంకా భోక్తా జీవుడు ఎవడు లేడు అని కొంతమంది అంటున్నారు ఆస్తికులు నాస్తికులు ఈ రెండు పక్షాలలో నువ్వు ఏ పక్షాన్ని అంగీకరిస్తావు అని నచికేతసుడు యముని అడుగుతాడు ఈ ప్రశ్న ఎవరి గురించి జీవుడు గురించిన ప్రశ్న కాబట్టి జీవుడు కూడా టాపిక్లో ఉన్నాడు ఇక మూడు అన్యత్రధర్మాదన్యత్రాధర్మాత్ అన్యత్రస్మాత్ కృతకృతాత్ అన్యత్ర భూతాచ్య ఎత్తత్ పశ్యసి తద్వద ఈ ద్వంద్వలకన్నిటికీ అతీతమైనది ధర్మ అధర్మములనే ద్వంద్వానికి అతీతమైనది భూత భవిష్యత్ కాలములనే కాలభేదానికి అతీతమైనది అంటే కాలాన్ని కూడా నిందేసి ఇవాడనే స్పష్టంగా తెలుస్తోంది కదా అటువంటిది ఏది దానికి దాన్ని ఏమంటారు అది నీకు తెలుసా నాకు తెలుసు అంటాడు నీకు తెలిస్తే నాకు చెప్పది ఎత్ తత్ పశ్యసి తద్వద అని అడుగుతాడు కాబట్టి పరమాత్మ అది పరమాత్మ పరమాత్మని గురించి కూడా నచికేతడు ప్రశ్నించాడు కాబట్టి మూడు టాపిక్లో ఉన్నాయి జీవుడు టాపిక్ ఉంది అగ్ని టాపిక్ ఉన్నది పరమాత్మ టాపిక్ ఉన్నది ఈ మంత్రం దగ్గరికి వచ్చేప్పటికీ ఈ మంత్రం జీవుడిని సూచిస్తుందా అగ్నికి సంబంధించిందా లేదా పరమాత్మకి సంబంధించిందా అని మాకు సందేహం ఉన్నది తర్వాత కొని నచికేతసుడు ప్రశ్నలో మూడు ఉన్నా యమధర్మరాజు గారి సమాధానంలో మూడు లేవనుకోండి అప్పుడు సందేహమే లేదనొచ్చు కానీ అలా కాదు యమధర్మరాజు గారు సందాహంలో సందేహంలో కూడా మూడు ఆయన చెప్పే సమాధానంలో కూడా మూడు వస్తాయి ఎలాగంటే లోకాది మగ్నిం తమువాచ అనో మంత్రం ఉంది ఈ ఈ సకల జగత్తుకి ఆదియొందు అగ్నిని అగ్ని అంటే హిరణ్య అర్థం సకల జగత్తుకి ఆది అగ్ని అంటే ఈ మంట కాదు హిరణ్య గర్భుడు అగ్ని శబ్దవాచ్యమైన హిరణ్య ఆయన యమధర్మరాజు నచికేతసునకు బోధించను అనే వాక్యం ఉండదు ఇదంతా వాక్యశాస్త్రం వాక్య విచారం హంతత ఇదం ప్రవక్ష్యామి సరే నువ్వు అడిగావు కదా జీవుడు ఇక్కడ మరణించి వెళ్తాడా వెళ్ళడా అని అడిగావు నీకు అది బోధిస్తాను అని అంటాడు తర్వాత ఈ ధర్మాధర్మాది ద్వంద్వములకతీతమైన పరంబ్రహ్మ గురించి నువ్వు అడిగావు అది కూడా నీకు బోధిస్తాను అని కూడా కాబట్టి యమధర్మరాజు ఇలా చెప్పిన దాన్ని బట్టి ఆ ప్రశ్నలో ఈ మూడు ఉన్నాయి జీవుడు అగ్ని పరబ్రహ్మ ఆర్ పరమాత్మ ఈ మూడు ప్రశ్నలోనూ ఉన్నాయి మూడు సమాధానంలోనూ ఉన్నాయి కాబట్టి ఈ మంత్రము ఈ మంత్రంలో మనకి తోచేటువంటి అత్త ఎవరు అనే సంశయము దృఢముగా ఉన్నది సంశయాన్ని అక్కడ నిరూపిస్తున్నారు ఇది సంశయ తర్వాత విశేషానవధారణాత్ ఎందుకు సంశయమేందుకు సంశయం ఎందుకు వచ్చింది నీకు అంటే చూడండి ఈ మంత్రంలో చెప్పిన అత్త ఫలానా పరమాత్మయేనో లేక ఫలానా అగ్నేనో స్పష్టంగా విడదీసి చెప్పేటువంటి పరిస్థితి మాకు కనపడలేదు విశేష అంటే తేడా ఈ మంత్రంలో ఏదైనా ఒక విశేషణం ఉండి ఆ విశేషణం పరమాత్మకే వర్తిస్తుంది అగ్నికి వర్తించదు అని కనుక ఉందనుకోండి అప్పుడు సంశయమే ఉండదు కాబట్టి ఏదైనా ఒక విశేషం వేసినట్లే విశేషము ఉన్నా విశేషణము ఉన్నా ఒకటే ఏదైనా ఒక విశేషణం ఉన్నట్లయితే ఏదైనా ఒక తేడాన్ని సూచించినట్లయితే మనం నిశ్చయం చేసుకోవచ్చు అవధారణ అంటే నిశ్చయం ఇది అగ్నియా లేక పరమాత్మయా లేక జీవుడా అని నిశ్చయం చేసుకోవచ్చు అటువంటి విశేషము మనకేం కనపట్టలేదు కాబట్టి ఏ నిశ్చయానికి రావటానికి వీలు పరిస్థితి ఉన్నది అందుకోసమని మాకీ సంశయము గలదు ప్రశ్న త్రయాణ అగ్నిజీవ పరమాత్మ అంథే ప్రశ్నోపన్యాసోపలే అస్మిన్ గ్రంథే అంటే కఠవల్లి గ్రంథమునందు ఈ మూడింటికి ప్రశ్న ఉన్నది ఈ మూడింటికి యమధర్మరాజు గారి చెప్పిన సమాధానము ఉన్నది ప్రశ్న ప్రతివచన ఉపన్ ప్రశ్నోపన్యాస ఉపన్యాసం అంటే సమాధానం చెప్పడం ప్రశ్న మూడింటి గురించి ప్రశ్న వేశాడు ఎవరు నచికేతస్సుడు సరే ప్రశ్నకి తగ్గట్టుగానే యమధర్మరాజు గారు మూడింటి గురించి సమాధానం కూడా చెప్పాడు ఇటువంటి పరిస్థితిలో ఈ మూడింటిలో ఏది అత్త అని సందేహం కావడం సహజమే కాబట్టి మాకు సందేహము కలదు అని పెట్టారు పెడితే అప్పుడు సిద్ధాంతం అడుగుతున్నాడు వత్ ప్రాప్తం సరే నీకు సంశయం కలిగిన మాట వాస్తవమే నువ్వు ఏమనుకుంటున్నావు ఈ మూడింటిలో అత్త ఎవరని నీ నిర్ణయము అట్లీస్ట్ ఒక నిర్ణయానికి నువ్వు వచ్చి ఉంటావు అడిగిన వాడే మూర్ఖుడు కాదు పురపక్షే వాడే మూర్ఖుడు కాదు నీ నిర్ణయం ఏమిటి అదేమిటో చెప్పు అని అడుగుతారు కింతావత్ ప్రాప్తం దాని మీరు చెప్తున్నాడు అగ్నియే అత్తా అని చెప్పాడు పరపక్షి చెప్పింది ఖండిస్తారు ఫైనల్గా ముందు ఏ దేని దేనిని తోసేయాలో వాటిని వాటిని ముందు పిక్చర్లోకి తీసుకొచ్చి తర్వాత చూసేస్తారు సో అగ్ని అత్తా అని మాకు తెలుసు అని మాకు అనిపిస్తుంది అగ్ని అత్తా అనే నిర్ణయానికి కారణం ఏమిటి ఇదంతా బైనరీ మెథడ్లో నడుస్తుంది అగ్నిరన్నాదహ్ తిశ్రుతి ప్రసిద్ధిభ్యాం అగ్నియే అత్తా అని చెప్పడానికి రెండు హేతువులు ఉన్నాయన్నాడు ఒకటి ప్రసిద్ధి మీరు భోజనం చేశారనుకోండి ఆ భోజనాన్ని పచనం చేసేది ఎవరు జఠరాగ్ని అగ్ని చాలా లోక ప్రసిద్ధిది ఏమండి అగ్ని జఠరాగ్ని బాగుందా అని అంటే అర్థమేమిటి ఆ పచన పచనము జీర్ణశక్తి బాగుందా అని అర్థం కాబట్టి భోజనం చేయడం వరకే మనం వంతు కానీ దాన్ని పచనం చేసే పూచి అగ్ని విటరాగ్నిదే వైశ్వానరాగ్ని అని ఈ విధంగా ప్రసిద్ధి ఉంది నెంబర్ వన్ ప్రసిద్ధి ఆ విషయం తెలిసిన వాళ్లలో ప్రసిద్ధని అర్థం రెండవది అగ్నిరన్నాదహ అని శృతి కూడా ఉన్నది అన్న అంటే తిన్న ఆహారాన్ని అధహ భక్షించేది అంటే పచనం చేసేది జీర్ణం చేసేది అగ్ని అని ప్రసిద్ధం కాబట్టి ఇక్కడ అత్త మనకి ప్రతీయమానం అవుతోంది కాబట్టి అత్త ఎవరు అంటే అగ్నియే అని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు అని సమాధానం చెప్పాడు జీవో వా లేదా జీవుడు అత్త కావచ్చు అని వాడే చెప్తున్నాడు మళ్ళా పొరపక్షే చెప్తున్నాడు వా అథవా జీవో జీవ అత్తా సార్ అవుతాడు ఏది కరెక్టో అది చెప్పడం అది సిద్ధాంతంలోకి వస్తుంది తోసిపుచ్చ తగ్గవాటిని ముందు చెప్తున్నాడు జీవుడు అత్త అవుతాడు అది అలాగా దానికి సమాధానం చెప్తున్నాడు తయోరణ్య పిప్పలం స్వాద్వత్తి ఇతి దర్శనాత్ ఈ మంత్రం మీరు విన్నారు కథోపనిషత్తులు వస్తుంది ముండకల్లో వస్తుంది ఓ చెప్తుంది ఆ చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి వాసుపర్ణ సయుజా సఖాయ అందమైన పక్షులు సుపర్ణ రెండు ఇప్పుడు కలిసే ఉంటాయి మంచి స్నేహం కూడా కలిగినవి సయుజ సఖాయ సమానం వృక్షం పరిశస్వ జాతే ఆ ఒకే చెట్టు మీద ఉన్నాయి ఆ రెండు పక్షులు ఉన్నాయి ఈ రెండు పక్షుల్లో తయోరణ్యప్పలం స్వాదు అత్తి అన్య తయో అన్య అంటే వాటిల్లో ఒక పక్షి ఆ చెట్టు పిప్పల వృక్షం పిప్పల అంటే రాగి చెట్టు ఏదో చెట్టు ఆ చెట్టుకుండే పళ్ళు ఉంటాయి పిప్పల ఫలాలు ఈ పక్షుల్లో ఒక పక్షి ఆ పళ్ళును తింటోంది అన్య అనష్నం అభిచాక శీతి పక్షి తినకుండా అనశ్నం తినకుండా అలా సాక్షిగా చూస్తోంది అని మంత్రం దీని మీద విచారం ఈ రెండు పక్షులు ఏమిటి అని విచారం చేశారు అసలు చెట్టు ఏమిటి రెండు పక్షులు ఏమిటి విచారం చేసి చెట్టు అంటే దేహముని మానవ దేహముని ఇది చెట్టులో ఉంటుంది ఎటువంటి చెట్టు తలకిందులు చెట్టులో ఉంటుంది ఎందుకంటే చెట్టుకి వ్రేళ్ళు గుబురుగా వ్రేళ్ళు ఉంటాయి వ్రేళ్లు కిందకుంటాయి కొమ్మలు పైకుంటాయి అది చెట్టు ఇది ఊర్ధ్వమూల మధశ్శాఖం గ్రహణోధ్యాయం చేతలో వస్తున్న మధుర శ్లోకమే ఇది జుట్టు వ్రేళ్ళు అనుకోండి జుట్టే వ్రేళ్ళు అక్కర్లేదు జుట్టు లోపల ఉండే బ్రెయిన్లో కూడా బ్రెయిన్ కూడా ఎలా ఉంటుంది మీకు వ్రేళ్ళు వ్రేళ్ళు గుబురు వేళ్ళు పాకినట్టు ఉండదు అలా ఉంటుంది బ్రెయిన్ అంతేకాకుండా ఈ మొత్తం చెట్టుకు కావలసిన రసము మీకు వ్రేళ్ల నుంచే వస్తుంది అలాగే ఇక్కడ కూడా ఈ చెట్టుకు కావలసిన యాక్టివిటీ చేష్టలు కూడా ఇక్కడి నుంచే బయలుదేరుతాయి కన్ను చూస్తుండే ఇక్కడ సెంటర్ ఒకటి ఉంటుంది మంచిగా కన్ను చూస్తుంది కాలు కదులుతోందంటే ఇక్కడ సెంటర్ ఒకటి ఉంటుంది దాంతో కాలు కదులుతుంది పక్షవాతావరణం వస్తుంది ఆ పక్షవాతవరణ వచ్చింది వ్యాధి కాలుకు రాదు వ్యాధి బ్రెయిన్కే వస్తుంది బ్రెయిన్లో ఆ సెంటర్ ఏదో దెబ్బతింటే కాలు కదలడం మానేస్తుంది కాబట్టి ఇక్కడి ఆ శక్తి అన్ని భాగాలకి ప్రసరిస్తోంది చెట్టులాగా కాబట్టి ఇదేమో మూలము వ్రేళ్ళు ఇది వ్రేళ్ళు పైన వ్రేళ్లే లోపల వ్రేళ్లే ఇది వ్రేళ్ళు ఇవి కొమ్మలం చేతులు కాళ్ళు కొమ్మలం ఇప్పుడు ఇది ఊర్ధ్వమూలం అధుశాఖం చెప్తు ఇప్పుడు జీవుడు ఎక్కడ ఉన్నాడో ఇక్కడే ఉన్నాడు నేను సందేహం లేదు జీవుడు ఇక్కడే ఉన్నాడు మరి ఈశ్వరుడు ఈశ్వరుడు కూడా ఇక్కడే ఉన్నాడు కానీ ఈశ్వరుడు ఇక్కడ లేడు ఎక్కడో కొండమేది దేవాలయంలో ఉన్నాడంటే అది పురాణం అది అది కాదు అది స్థల పురాణం అది తీర్థయాత్రలకి దానికి వెళ్ళడానికి దానికి ఆరంభంలో అది దానే ఉంటుంది కానీ ఇక్కడ అది కాదు ఇక్కడ జీవుడు ఎక్కడున్నాడో ఈశ్వరుడు అక్కడ ఇక్కడ ఉన్న పాండురంగే అక్కడ ఉన్నాడు ఇక్కడ లేకుండా అక్కడ లేడు కాబట్టి ఈశ్వరుడు కూడా ఇక్కడే ఉన్నాడు ఈ జీవేశ్వరులని ఎప్పుడైనా విడివిడిగా ఉంటారు ఉండరు ఎప్పుడు కలిసే ఉంటారు వీడు అనుకుంటాడు ఏమని నేను ఇప్పుడు ఈశ్వరుడు దర్శనానికి వెళ్తున్నాను ఈశ్వరుడి దగ్గరికి వెళుతున్నాను అని వీడు ఈశ్వరుడి దగ్గరికి కొత్తగా వెళ్ళక్కర్లేదు ఎందుకంటే వీడు ఎప్పుడు ఈశ్వరుడి దగ్గరే ఉంటాడు ఈశ్వరుడితో కలిసే ఉంటాడు వీడు తీర్థయాత్రకు వెళ్ళి నేను ఈశ్వరుడికి ఎప్పుడు దూరం కాలేదు అని తెలుసుకుని వస్తే ఆ తీర్థయాత్ర సఫలమైనట్టు తీర్థయాత్రకు వెళ్ళి ఆ వెళ్ళిన ఆ రెండు నిమిషాలు ఈశ్వరుడికి దగ్గరగా ఉన్నాను ఇప్పుడు మళ్ళీ ఈశ్వరుడికి దూరం అయిపోయానని వీడు అనుకుంటే వీడు అజ్ఞాని అని అంటే లోకంలో మరి వెళ్ళిన వాళ్ళు అందరూ అలాగే అనుకుంటున్నారంటే మరి అలా అనుకుంటే మరి వాళ్ళు అజ్ఞానులనే అనాల్సి ఉంటుంది మనం ఏం చేస్తాం కాబట్టి ఇప్పుడు ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఎవరికో ఒకళ్ళకో ఇద్దరికో తెలుసు హైదరాబాద్ నగరంలో మిగతా వాళ్ళకి ఎవరిలో తెలియదు వాళ్ళందరూ అజ్ఞానులు ఉంటే మరి అజ్ఞానులనే చెప్పాల్సి ఉంటుంది కనుక ఈశ్వరుడి నుంచి విడి ఎప్పుడు విడిపోయి ఈశ్వర్ దీని రహస్యమేటో తెలుసినండి జీవుడికి ఈశ్వరుడితో నిత్య సంబంధం కానీ సంబంధం లేదని సంబంధాన్ని పెట్టుకోవాలని జీవుడు ట్రై చేస్తూ ఉంటాడు ఈ జీవుడికి సంసారంతో ఏనాడు సంబంధం లేదు కానీ సంబంధం ఉందని ఈ సంబంధాన్ని తెంచుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు జీవుడు సంసారంతో సంబంధాన్ని తెచ్చుకోనక్కర్లేదు ఎందుకంటే సంసారంతో ఏనాడు సంబంధం లేదు ఈశ్వరులతో సంబంధాన్ని కొత్తగా కల్పించుకోనక్కర్లేదు ఎందుకంటే ఈశ్వరు నుంచి ఏనాడు విడిపోయి లేడు ఈ సత్యాన్ని తెలుసుకుంటే వాడికే జీవన్ముక్తుడు అర్థం కాబట్టి ఈశ్వరుడు జీవుడు ఎప్పుడూ కలిసే ఉన్నారు ఏనాడు విడిపోయి లేరు కానీ ఆ శ్లోకంలో ఏం చెప్పారు కలిసి ఉన్నారు అయితే ఒక తేడా చెప్పారు ఎవని తయోరణ్య పిప్పలం స్వాద్వత్తి ఆ ఇద్దరిలో ఒకడు ఆ పిప్పలాన్ని ఆ ఫలాన్ని తింటున్నాడు ఇంకొకడు ఫలాన్ని తినకుండగా సాక్షిగా ఉన్నాడు అభిచాక అంటే చూస్తూ ఉన్నాడు సాక్షిగా ఫలాన్ని తినకుండా అని చెప్పారు ఇప్పుడు ఆ మంత్రంలో ఒక విషయం స్పష్టం చేశారు అదేంటంటే ఫలాన్ని తినేవాడు జీవుడు ఫలము అంటే కర్మఫలం సుఖదు కాదు కర్మఫలం వాటిని అనుభవించేవాడు జీవుడు కర్మఫల సంబంధం లేనివాడే కర్మఫలానికి అతీతంగా ఉండేవాడే ఈశ్వరుడు ఇది వ్యవస్థ కాబట్టి ఇక్కడ కర్మఫలాన్ని తినేవాడు జీవుడు కర్మఫలాన్ని తిననివాడు ఈశ్వరుడు కాబట్టి ఇప్పుడు అత్త ఎవరవుతారు జీవుడే ఉంటుంది జీవ అత్తా తయోరణ్య త్రిత్ఫలం స్వాద్వత్తి అని స్వాదు తృత్ఫలం అత్తి తింటున్నాడు అని స్పష్టంగా అక్కడ మనకు కనపడుతుంది కాబట్టి అయితే అగ్ని అవ్వాలి లేకపోతే జీవుడు అవ్వాలి అంతేగాని పరమాత్మ లేక పరబ్రహ్మ అత్త కావడానికి వీల్లేదు ఎందుకని అదే అంటున్నాడు న పరమాత్మ అనశ్న అభిచాకశీతి ఇతి దర్శనాత్ అదే మంత్రంలో జీవుడు అత్త చెప్పి పైగా ఏ డౌటు లేకుండగా అన్య అంటే పరమాత్మ అనశ్నన్ తినకుండా అభిచాకశీతి సాక్షిగా దర్శిస్తున్నాడు అని చెప్పాడు అలా చెప్పినప్పుడు ఇంక సందేహానికి తావే ఉంది జీవుడు అత్త ఈశ్వరుడు అత్త కాదు అదే పరమాత్మ అత్త కాదు అని చెప్పాడు కనుక కాబట్టి ఇప్పుడు సంశయాన్ని మనం పూజించేశాం పరమాత్మ పిక్చర్లో లేడు అసలు అయితే జీవుడు లేకపోతే అగ్ని కావాలి ఇది పూర్వపక్షం